మీరు కొంచెం ఫోకస్ చేసి చెప్పండి అప్పు తేజస్సు నుండి మీరు చింత చేయొద్ద అది ఉంది అని వీడి కోరారు హోవా అప్పుడు తండ్రి పిత అంటే తండ్రి సమ తస్తు అలాగే చెప్తాను అని ఆయన అన్నాడు ఇది షష్టాధ్యాయ సప్తమ ఖండం అష్టమండ కొంచెం పెద్దది మనం అష్టమఖండ కొంచెం పుష్టి వచ్చేసి ముందు తీసుకెళ్లాల్సి ఉంటుంది మేజర్ బ్లాక్ పోడ్ అయిపోతుంది అష్టమఖండ ప్రేమ ఉండవు సప్తమఖండ పర్వాలేదు షోరసల సౌమ్య పురుష పంచదశాహాని మాసీ కామమపస్తిద అ ఛే సరే ఆయన వీడికి దృష్టాంతం ప్రాక్టికల్ దృష్టాంతం వీడి తిక్కకుడి దృష్టాంతం హే శూన్యం ప్రియదర్శన షోడశ కల పురుష పురుష అంటే వ్యక్తి కర్స్థ ఒక వ్యక్తి అంటే దేహేంద్రియ మనస్సంఘాతం నేను అనే అభిమానము చేతనుడు దీనికి పరిమితమే ఉన్నవాడు ఇండివిజువల్ వీడి ఎందు పదహారు కళలు గలవు షోడశ కల పురుష పదహారు అంశాలు ఉన్నాయి సూక్ష్మాంశం సూక్ష్మదేహంలో మన సమాచారం స్థూలదేహంలో కదా స్థూలదేహంలో పదహారు అయితే ఇరవై పదహారు ఉండొచ్చు నూట అరవై ఉండొచ్చు పదహారు ఉండొచ్చు ఆ కౌంట్ ఏంటంటే సూక్ష్మాంశముల గురించి మాట్లాడుకున్నాం కదా అన్నంలోనూ సూక్ష్మాంశం మనస్కరి చెప్పాలి విలుగుతాయి పదహారు అంశాలు ఉంటాయి కదా ఓకే మంచిది పదహారు కళలు ఉన్నాయి మంచిది ఈ విషయం నాకు తెలియదు మీరు చెప్పారు నాన్నగారు గో సంతోషం చేయమంటారు పంచదశాని మా అశీ నువ్వు పదిహేను రోజులు భోజనం మానేసింది పదహారు కళలుంటాయి కదా పదిహేను రోజులు భోజనం మానే పదహారు కళలు చిక్కిపోవాలంటే పదహారు రోజులు భోజనం మానేయాలి అన్ని కళలు చిక్కిపోవడానికి సమ్మతం కాదు ఏదో ఒక కళ మిగిలించి బలంగా ఉంటే మళ్లీ అది వర్ధుల్లుతుంది పదిహేను రోజుల తర్వాత వీడు ఓ కళలో మిగిలి ఒక్క కళతో మిగిలిన మళ్లీ దాన్ని మెట్టుకులు తింటుంటే మళ్ళీ లంకనం చేసిన వాడు మళ్ళీ రక్తం కట్టి మానవ సంపత్తినట్టుగా మళ్ళీ ఈ రికవర్ అలాగే ఇక్కడ కూడా ప్రాసెస్ పదిహేను రోజులు అన్నం తినచ్చిబ కామం అంటే ఎఫేక్షగా అంటే మీకు కావలసినన్నిసార్లు కావలసినంత అపహా పిద నీళ్ళని త్రాగుతూ ఉండు ఇది నీళ్లు తాకపోతే అపోమయ ప్రాణ ఎందుకంటే ఇప్పుడు మనస్సు నిర్మాణం అవడం గురించి మన సమాచారం మనస్సు వీళ్ళు పనిచేసినా పని ప్రాణం నిలబడి ఉండాలండి ప్రాణం పోకూడదు కదా కాబట్టి అపోమయ ప్రాణ నీ ప్రాణం నిలబడి ఉంటుంది నీ ప్రాణానికి నేను అడ్డు నీకేం చెప్పలేదు ఎందుకంటే నీళ్లు తాగుతూ ఉంటే ప్రాణానికి ఏమి అవ్వదు నీళ్లు తాగుతూ నా పిదత విచ్ఛేద్యతే పిబత ఆగితూ ఉంటే నీళ్లను నాకు చేపే అది డేట్ అవుతుంది ప్రాణం నిలిచి ఉండదు ఇది అని చెప్పారు అది గురువుంచిన సందేహం అడగ ముందు వీడి అని ఒకసారి సందేహం అడిగిన తర్వాత మరి అలాగ చెప్పిన తర్వాత హీ అసలు చాల్స్ ఎస్ట్ గేత్రు దాన్ని సో రేపటి నుంచి ఈ కార్యక్రమం చెప్పారు సో మొన్న నుంచి వీడు రోజులు తిండి ఉండదు ఇక నీళ్లు కలుగుతూ మన వాళ్ళు నిరాహార దీక్ష ఉంటాము సో అంటే రామారావు గారు నిరాహార దీక్ష చేసినప్పుడు ఒక మామూలుగా మామూలుగా పాత్రలో నీళ్లు పెట్టుకుంటే ఆయన ఆయన ఈ వెరీ స్పెషల్ కౌండ్ ఆఫ్ పర్సనం ఈ వాజ్ ఆయన ఒక అదేదో తాబేటి కాయ ఆ తాబేది ఆకారంగా ఉండేటువంటి ఒక చర్మంతో చేసినటువంటి చర్మంతో చేసిందే మట్టితో చేసింది తన చందం యొక్క సంచి ఇలాగా ఉంటుంది అలాగంటది చాలా సెటిస్టికేటెడ్గా ఉంటుంది బట్ ఇన్సిడెంట్ టైం దాంట్లోంచి ఇలా పోసుకుంటూ అవుతూ ఉంది ఆయన నిరసన దీక్ష చేసినప్పుడు ఇక్కడ చేశారు చేశారు తర్వాత ఆయన దర్శనం కోసం అందరూ కీపీ వచ్చి చూసి వెళ్తూ ఉండే రాష్ట్రం నలుమూల నుంచి వచ్చే ఈయన భోజనం అసగానే దాని మాత్రం నీళ్ళు రోజులు తాగుతూ ఉండేవారు ఎవరిలో రెండో కూడా పెట్టుకుని మొదటి అందరూ కాబట్టి సెలెక్ట్ చేసేడానికి ఇష్టం లేరు తాగుతూ ఉండేవారు ఎవరిలో ఏమో రాశారంటే దాంట్లో కేవలం నీళ్లు తగ్గ రాశారు ఇటు గోసాలంటారు దినాద్ డికేష్ అనేది ఉన్నాం వాటర్ నీళ్లు తాగుతున్నంతసేపు ధోక లేదండి పదిహేను రోజుల వరకు పదిహేను దాటద్దు పదిహేను భోజనం మన చెప్పారు ఎందుకంటే ఇక్కడ తాత్పర్యం మనస్సు అన్నము కానక్షన్ చూపించటమైన తాత్పర్యం ఇక్కడ భాష్యన్నో సో మీరు అన్నం భుజిస్తారు యహ అనిష్టో ధాతు ఆ తిన్న అన్నంలో ఉండే సారాంశం ఏదైతే గలదో సారభూతమైన తత్వము సహా మనస్సు శక్తి మధాత్ అదే మీ మనస్సుకి శక్తిని ఇస్తుంది మనస్సుకి శక్తి అంటే ఆలోచించే సామర్థ్యం పాఠం చెప్పాలనుకోండి పాఠం చెప్పడంలో ఫిజికల్ ఎనర్జీ వాగింద్రియము మనస్సు మీడింటి యొక్క సమావేశం ఉంటుంది దీంట్లో మెయిన్ పార్టిసిపేషన్ ఏంటి మైండ్ మైండ్ మీద మెయిన్ పార్టిసిపేషన్ ఇప్పుడు పది నిమిషాలు పరిగెత్తిన ఎంత అసికపోతాడో మీరు ఒక్కసే గంట సేపు ఎంత ఇచ్చిపోతాడో పది నిమిషాలు మీరు దృఢంగా తిరుతే అంత అవసరం కలిగే అవకాశం ఉండదు ఎనివే సో మీరు తిన్న ఆహారము మనస్సుకి శక్తిని నిర్మాణం చేస్తుంది దట్ ఈస్ హౌట్ గోస్ ఓకే సా అన్నోపచిత మనసక్తి షోరస ప్రవిభజ్య పురుషస్య కళాత్వేనా నిర్దిదీక్షిత సో ఈ విధంగా అన్నము చేత వర్ధల్ల చేయబడిన మనశ్శక్తి మనస్సు అంటే కదా ఇది అన్నము చేత వర్ధల్ల చేయబడింది ఆ శక్తిని పదహారు అంశాలుగా మనం విభాగం చేద్దాం అలాగా ఐదు కర్మేంద్రియాలు చేతులు కాళ్ళు ఐదు అవన్నీ మనస్సు యొక్క ప్రభావం చేత పనిచేస్తాయి ఐదు ప్రాణాపానం యానోదాన సమానములు ఐదు ఈ పదిహేనింటి మీద అల్టిమేట్ అథారిటీ మైండ్ పదహారు అది ఈ పదిహేను కంటే విలక్షణమైంది కదా అది పదహారు సో పదహారు అంశాలుగా విభాగం చేసి ఈ పదహారు ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని శృతి పురుషస్య అంటే వ్యక్తి యొక్క కాలాలు అని నిర్దేశించగోరినది నిర్దిదీక్షిత నిర్దేశం ఇష్టం సో ఆ విధంగా నిర్దేశించటము శృతి యొక్క తాత్పర్యము సమ్ ప్రత్యం ఇచ్చాధంలో సన్నని ఆ కోరికా సన్న ప్రత్యయం వస్తుంది ఇప్పుడు అభ్యాసం వస్తుంది ఇప్పుడు మీరు బభూవాలో అభ్యాసం వచ్చింది అని ఉంటుంది ఆ తి బదులు తిప్పు బదులు నల్ల వచ్చి ఆ ఉంటుంది భూవు భూవు ఆ అది బ అవుతుంది అలాగే నిర్దిదీక్షిత మీకు డదులైంది దిస్ దిస్ రెండు సార్లు వస్తున్నాయి సో వ్యక్తి యొక్క స్వరూపము ప్రధానంగా వ్యక్తి కాన్షియస్ పర్సన్ హిజ్ థింకింగ్ పర్సన్ ద ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్ హాస్టీన్ ఇంక్లూడింగ్ దాట్ ప్రాసెస్ సిక్స్టీన్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఆ విధంగా శృతి నిర్దేశించగోరి అటువంటి ప్రణాళికతో ముందుకొస్తున్నది తయ మనసి అన్నోపచతయా శక్ షోడ్రా ప్ర విభత్తగా సంయుక్ తద్వాన్ కార్యకరణసాత జీవ విశిష్ట షోడశకల ఉచ్యిస్ ఇండివిజువల్ ఇస్ కాల్డ్ ఈ ఇవిజువల్ పదహారు అంశాల కలవాడుగా శుతి ప్రతిపాదిస్తుంది ఈ పదహారు అంశాలు అక్కడి నుంచి వచ్చాయంటే మనసి శక్తి మనస్సులో ఉండే శక్తిని బట్టి వచ్చాయి ఆ శక్తి అన్నోపచతయా ఎందుకంటే మనస్సులో శక్తి అన్నము చేత వర్ధ శక్తి ఆ శక్తిని పదహారుగా మనం విభాగం చేసుకుంటాం ఆ ఫంక్షన్స్ ని బట్టి అటువంటి శక్తితో సంయుక్త కూడి ఉన్నవాడు దిస్పురుష ఇండివిజువల్ వికర్స్ అటువంటి శక్తితో కూడి ఉన్నవాడు తద్వాన్ ఆ శక్తియే తన స్వరూపముగా కలవాడు అంటే అన్నము చేత వర్ధ్యుల్ల చేయబడిన మనశక్తి కలవాడు తర్వాత ఈ శక్తి కూడా పదహారు రకాల శక్తి ప్రకటమవటానికి మీకు ఒక మీడియం కావాలి కార్యకరణ సంఘాతం కావాలి దేహము ఆ కరణములు కన్ను ముక్కు చెరు గోళకములు ఎనటామికల్ ఆస్పెక్ట్స్ అవన్నీ ఉండాలి అవన్నీ ఉంటేనే ఈ శక్తిని పెట్టడం అవుతాయి సో ఇప్పుడు ఇంటికి ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఇచ్చేసారనుకోండి ఫ్యాన్లు దీపాలు మనం పెట్టుకోకపోతే ఏమవుతుందో ఎలక్ట్రిసిటీ అలా కూర్చుంటుంది అలా సో అటువంటి ఈ సంఘాత లక్షణము అది కూడా ఈ పురుషుల్లో భాగం ఎందుకంటే వీళ్ళు దేహమే నేననే అభిమానం కోసం ఉంటాడు తర్వాత ఫైనల్ గా జీవ విశిష్ట జీవ అంటే ప్రాణధారణము అంటే జీవశబ్దానికి అర్థమేంటి ఆత్మ జీవేనా ఆత్మన అను ప్రవేశ అసతే దీని ఎందుకు జీవరూపంగా ప్రవేశించి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాం అటువంటి ఆ రిఫ్లెక్షన్ తో కూడి ఉన్నటువంటి పురుషుడికి షోడశకల అని పేరు షోడశకల ఉచ్యతే కాబట్టి షోడశకల పురుషు ఈ పదహారు అంకెకి కొంత ప్రాధాన్యం ఉంది పదహారు రోజులు పదహారు రోజులు పండగా ఇక్కడి నుంచే वीडि स्वरूप में पदहार अंशन शुति निर्देश अलावि ई पदहार अंश पक्ा उवता और व्यक्ति अवता अलुनारा यं सत्या भ्रष्टाश्रोता मंता बोध सत्ताज्ञाता सर्वक्रियासम పురుషో సో ఎస్యాం సత్యాం అంటే ఏ శక్తి ఏ మనశ్శక్తి పదహారు అంశములుగా విభాగం చేయబడేది ఉండగా వీడు ద్రష్ట్ అవుతాడు చూసేవాడు వినేవాడు మననం చేసేవాడు సంకల్పం చేసేవాడు తెలుసుకునేవాడు బోద్ధ సో కర్త పనులు చేసేవాడు విజ్ఞాత అహంకర్త అని ఆ కర్తృత్వ లక్షణము సో లేకపోతే గొప్ప గొప్ప విషయాలను తెలుసుకునేవాడు బొద్ధ విజ్ఞాత చిన్న చిన్న భేదాన్ని విచ్చూపించచ్చు అంటే ఒక మాటలో చెప్పాలంటే సర్వక్రియా సమర్థ పురుషో అన్ని ఫంక్షన్స్ ని చేసే సమర్థుడైన పురుషుడుగా వీడు నిర్మాణం అవుతాడు పురుషుడంటే పూర్ణ ఆత్మేమీ కాదు ఒక ఇండివిజువల్ అలా అవుతాడు ఇప్పుడు ఆ శక్తి ఉన్నప్పుడు హీయమానాయాని పదహారు రకముల పదహారుగా విభాగము చెల్లి ఉన్న మనశ్శక్తి చిక్కిపోతూ ఉంటే హీయమానాయం అది బంధుంతో ఇవన్నీ బాగుంటాయి చిక్కిపోతే ఈ సామర్థ్యం కూడా అంటే కర్త భోక్త మంతా విజ్ఞాత ఈ కూడా తగ్గిపోతూ ఉంటుంది వక్ష్యతి అన్నది కనుక ఇదే విషయాన్ని రాబోయే మంత్రాల్లో ఏడో ఏడో అధ్యాయంలో వస్తుంది అన్న సై ద్రష్ట అనే మంత్రం లాబోతోంది సో ఆయహ అంత లాభం ఆ ఎకర ఆ ఎకరన్న వెళ్ళదు మీరు లాభం అదానం దాని మీద పన్ను కాబట్టి ఆయహ లాభము అన్న సై అంటే అన్నము యొక్క లాభము వీడికి కలదు కదా అన్నస్యాయ ఎంతవరకైతే అన్నము యొక్క లాభం కలుగుతూ ఉంటుందో ్రష్ట అంతవరకే వీడు భ్రష్టగా ఉంటాడు అని అక్కడ చెప్పారు అలా చెప్పబోతున్నారు అన్నంత ఇంకొకటి ద్రష్ట అండి మీరు సినిమాకి వెళ్తారు సినిమాకి వెళ్ళినప్పుడు ఉన్న ఉత్సాహం ఇంటర్మేషన్ వచ్చేప్పుడు ఉండదు ఎందుకని ఆ తర్వాత సినిమా ఎంజాయ్ చేయాలంటే కడుపులో నెక్క నెక్కలాగిపోయితే సినిమాలు ఏమి ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఇంటర్మిషన్ లో ఏదైనా కొంత సాలిడ్ దాటి కడుపులో బాగా మళ్ళీ సినిమా ఎంజాయ్ చేయొచ్చు దీవులో బ్గులు వేసుకోలేదు ఇంటికి తిండి తినాలనే నీరసంగా ఉంటుంది కానీ సినిమా బిగులు పెట్ట కాదు ఇలా మీ మనసులో పడతాం ఎందుకంటే తిండి సినిమాని ఎంజాయ్ చేయాలి సినిమా ఎంజాయ్ చేయాలంటే మనశ్శక్తి పనిచేయాలి మనశ్శక్తి పనిచేయాలంటే భోగంగా ఉండాలి కాబట్టి సో ఓసారి ఎక్కడికో వెళ్ళాలి ఆ మహాత్ములు అన్నారో స్వామికి వెటర్ అంటే వెళ్ళారు మెడిటేషన్ రా మెడిటేషన్ తీసుకెందుకంటే అది ఏదో చూసుకుంటారో లెటర్ జాగే తప్ప కాఫీ అని నేను అన్నాను ఇప్పుడు ఇంటికి వచ్చిన అతిథికి రెండు పూర్తి చేసుకున్నాను లేకపోతే రెండు మెడిటేషన్ చేద్దామని అదే పద్ధతి లేదు అదే అతిథి మరియా అంటే వీరికి ఇప్పుడు మెడిటేషన్ చేసి టైం కాదనుకోండి చేసి మూడు లేదనుకోండి మీ నామాటానికి వాడు మెడిటేషన్ చేయాలి ఏ అలా కాదు కదా కాబట్టి రెండు కూర్చేద్దాం రెండు చదువులు తిన్నాం రెండు పాఠం విన్నాం అది ఇంటికి వచ్చిన కాదు ఏదో ముందు కాఫీ మోజుగా ఆ సమాచారం చూడాలి ఎందుకంటే తిండి చెప్పలేని ఇవి ఏమీ నడవవు అన్న సై ద్రష్ట అని ఆయన గుర్తొచ్చిందా మేడోధ్యాయంలో ఉంది శంకరాచార్యులకి మొత్తం ఆ ఉపనిషత్తు ఎక్కడ ఏ ఏ మంత్రం ఉందో అన్నీ గుర్తా ఏది అసలు గుర్తు రాని నాకే ప్రసక్తే లేదు ఎక్కడెక్కడి నుంచో ఒకటి వస్తారు అన్న సై ద్రష్ట సంఘాతస్య సార్థ్యం మనస్త ఇది ఉన్న మాటలేదు ఈ మొత్తం శరీరము తర్వాత ఇంద్రియములకి ఏ సామర్థ్యం ఉందో ఇదంతా మనస్సును బట్టి వచ్చిందే నన్ను ఎవరో ఎక్కడికో రమ్మన్నారు సమావేశానికి రమ్మన్నారు నేనున్నాను అలసిపోయాను ఇప్పుడు నాకు ఇంకే బోలేదు ఓపిక లేదు రాను అన్నాను అంటే ఆయన ఉన్నాడు ఆ స్వామికి నీ ఒంట్లో ఓపిక లేదా లేక మీ మనస్సులో ఉత్సాహం లేదా అని అడిగాడు అడిగితే నేను అన్నాను గట్టి పాయింటే పెట్టేవారు నువ్వు ఆ పాయింట్ పట్టేవి కనుక ఇన్ రికగ్నేషన్ ఆఫ్ కమింగ్ అని వెళ్ళాను అనుకుంటా లేకపోతే అక్రమం పూర్తి చేసుకొచ్చా కాబట్టి మనస్సుని బట్టి కాబట్టి ఎప్పుడైనా పఠానికి వెళ్ళాలి అంటే ఒంట్లో ఓపిక ఏదైనా అని అనుకుంటే మనస్సుని బట్టి ఉంటుంది ఒంటిని అంటే నా ఏదైనా జ్వరం వచ్చినప్పుడుప్పుడే నా అభిప్రాయం అది కాదు గా మనసు ఉల్లాసంగా ఉంటే మనస్సులో నిశ్చయం ఉంటే దేహము ఎంతటి పనినైనా చేయగలుగుతున్నారు మనస్సు ఉండదు అని ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి మానవులు మనం సాధారణంగా మోడర్న్ మ్యాన్ ఎలా ఉంటాడంటే సిరికమ్స్ అన్కంఫర్టబుల్ స్ట్రైట్ ఈజ్ నాట్ కంఫర్టబుల్ ఎందుకని చిత్ర సరౌండింగ్స్ ఉంటాయి ఎందుకంటే ఒక సిస్టమ్ కలవాటు ఉంటాడు ఆ సిస్టమ్ ఉండదు కదా ఇది తల్లిదండ్రులు వెళ్ళారనుకోండి రాత్రి నిద్ర పట్టడం ఎందుకు నిద్ర పట్టదు కొడుక్కోవాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే అడుగు చూపించి ఓ తాటాకు తరగడావహతిస్తారు టాటాకు పైన కవరు తాతాకులు లోపల ధీరికాదు తీసిపెట్టి పైన తాటాయకులో కుట్టినటువంటి ఓ తాతా తరగడావహతిస్తారు అది ఇచ్చి దొంతముంటా అని అడుగుతారు ఇస్తారు ఇంకెందుకంటే ఇస్ ది బెస్ట్ పాసిబుల్ బెడ్ అని వాళ్ళ ఉద్దేశం కానీ వీడికి నిద్రపడారు అందరూ వాళ్ళందరూ అంతకంటే కూడా ధ్యాన స్థితిలో నిద్రపోతూ ఉంటారు నిద్ర అంటే ఎందుకని ఈజ్ నాట్ కంఫర్టబుల్ విత్ ది సరౌండింగ్స్ అలా ఉండకుండా సో అది మనస్సుని పెట్టుకుంటుంది దేహాన్ని పెట్టుకుంటుంది కాబట్టి వీడేం చేయాలంటే కేర్ఫుల్ గా కల్టివేట్ చేసుకోవాలి డిమాండ్స్ అన్నింటినీ డ్రాప్ చేయడం ప్రారంభించాలి ఐ కెన్ బి కంఫర్టబుల్ under any circumstances, in any surroundings, with any kind of raiment and dress, with any kind of food, I will be comfortable, and allow the manasya meda yid jaya me sadhi chivaravaya. Mano jaya mede jaya ande, manasya mede jaya, prapanjaya nanta ni jaya jina yarthame, manasya mede jaya chakupate. Alexander died a broken-hearted girl. After winning half of the world, conquering half of the world, manasya mede jaya mede jaya And they are saying that it is Ravindana, Tabur, and Prada. I can be comfortable in any surroundings, in any... with any garments, with dress, with any kind of clothing, with any kind of disturbance, with any kind of interruption, with any kind of insensitivity. That is victory. Abhijayavalti. Kapati, ye ye. Kadikvelina koda. I am okay. There are difficulties, but I am okay. There are inconveniences, but I am okay. Certain so, things are not in place, but I am okay. Manasadviyagul to stay there. Ruckish here. What do you mean? Manasya. In these manasya, charni tu shnanam are on the other side. If you don't have to do this, we will do this. We will do this. When the so time of so, the shnanan is on so so, the other side, there is no so shnanam. What do so, you mean? When the shnanan is on so so, the other side, there is no so shnanam. So, లేదు కొంతే కూడా చేసేస్తాం ఏదో కొంచెం కష్టపడతాం చేసేస్తా ఉంటా ఈ ఎంత ప్రూయింగ్ ఇస్తున్నాను నేను మానవ సరోవరం అయినప్పుడు పదిహేను రోజులు నేను పూర్తిగా స్నానం చేశాను ఏ రోజు మానే మా గ్రూప్ లో ఉన్నవాళ్ళు ఎవరు స్నానమే తెలియలేదు వాళ్ళు పెంచుకోండి అంటే వాళ్ళు అంటారు స్నానం ఎలా చేస్తా ఉండే బాత్రూమ్ లేదు హాట్ వాటర్ లేదు సోపు లేదు ప్రైవసీ లేదు అక్కడ పంప్ వస్తుంది చుట్టూ అంతా మైదానం ఏవి లేదు పెంటస్తోంది బాగా వేగంగా నీళ్లు పడుతున్నాయి ఆ నీళ్ల కింద చెయ్యి పెడితే ఆ చెయ్యి సమాధిలోకి వెళ్ళిపోతున్నాడు అలా ఉంది ఆ హౌ కెన్ వీ డూ ఇట్ కెనాట్ డూ ఇట్ ది డోర్ ఆర్ ది పాసిబుల్ డూ నేం చేసిన వీ డూ గట్ అండ్ మధ్యాహ్నం పన్నెండు గంటలకి బహుశా నేది పాసిబుల్ టుడే ఎర్లీ మార్నింగ్ నేనాటిది పాసిబుల్ టుడు ఇటు తిట్టు అటు మొత్తానికి స్నానం పూర్తి చేసేవాడి సో ఇట్స్ వన్ ఏ మ్యాటర్ ఆఫ్ ంగ్ మైండ్ అంటే ఏదో నేనేదో ఘనకార్యం చేశాను కాదు పాసిబుల్ సో సర్వ సామర్థ్యము కూడా మనఃకృతమేవ మనస్సు నుంచే వస్తుంది మానసేన సంపన్నా బలినో దృశ్య జానాహారాశ్చిత్ అన్న సర్వాత్మక ఈ లోకంలో కొంతమంది మనోబలంతో కూలి ఉంటారు వాళ్ల బలం అంతా కూడా మనోబలం ఇప్పుడు మీరు గమనించండి మల్లీశ్వరి ఈ దృష్టాంతం నాకు బెస్ట్ మంచి దృష్టాంతం అనిపించి అదే చెప్తాను ఇంకోటి దొరికి దాకా మల్లీశ్వరిని వెయిట్ లిఫ్టింగ్ లో ఆమె ఒలింపిక్ మెడల్ అది దట్ ఈస్ బ్రాంజ్ మెడల్ సో మన వాళ్ళు అడిగేరా బ్రాంజ్ మెడల్ కి ట్రై చేసి అదే తీసుకొచ్చావా లేకపోతే విడ్ యూ ట్రై హయ్యర్ గోల్ కి ట్రై చేసేవాళ్ళు వీళ్ళు టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తారు కదా అంటే అవిడండి నేను స్వర్ణానికే ట్రై చేశాను అంటే వన్ సిక్స్టీ ప్రాక్టీస్ చేసేప్పుడు వన్ సిక్స్టీ ఫైవ్ ప్రాక్టీస్ చేయాలి అలా ఉంటుంది యూ కెన్ ట్రైన్ అకార్డింగ్ టు యువర్ గోల్ నేను స్వర్ణానికే ట్రై చేశాను ప్రాక్టీస్ చేశాను ఆ రోజు కూడా స్వర్ణమే నేను పొందాలని నా మనస్సులో ఉండే కానీ ఆ గ్రీన్ రూమ్ అనేది అంట వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసుకుని కోచెస్ ఈ ఒలింపిక్ టీం వాళ్ళు కూర్చున్న దాంట్లో వేళగా వీళ్ళకి మాటా మాట వచ్చింది ఎవరు ఫైటింగ్ ఎట్టించారు మన ఇండియన్ టీమ్స్ ఇలాగే ఏడుస్తాయి గవాస్కర్ కటిల్ దేవి దెబ్బలాట ఎద్దరూ దెబ్బలాటాయి వాళ్ళు వాళ్ళిద్దరూ టీమ్ లో ఉన్నంతగా దెబ్బలాటాయి వీళ్ళు పాకిస్తాన్ వెళ్తారు అతను కటిల్ గవాస్కర్ దెబ్బలాటాయి ధవాస్కర్ క్యాప్టెన్ అయితే కటిల్ దేవిని క్రిటిసైజ్ చేస్తాడో తప్పించు బ్యాటింగ్ సరిగ్గా చేయట్లేదు నేను నేను కెప్టెన్ కాబట్టి చేయట్లేదు అని ఇవ్వడు కవస్థ అదే అదేం లేదు నేనేవాడు ఏదో పూవే ఏదో తెలియదు ఆ దెబ్బల అలాంటి తేడా వచ్చింది అది నా మనస్సు మీద అది నా మనస్సు కొంత నిరుత్సాహాన్ని కలిగించింది బికాస్ ఆఫ్ దాట్ ఐ లాస్ట్ అట్లీస్ట్ సిల్వర్ నాకు వచ్చిండేది ఆ రోజు ఉదయం నా మనస్సు డిస్టర్బ్ కాకపోతే అని చెప్పింది వాడు యూ అండర్స్టాండింగ్ బరువెత్తడము ఇట్స్ ఎ మెంటల్ శక్తి మనశ్శక్తి గురితే మనకు ఆలోచిస్తుందంటే కండ బలాన్ని బట్టి బరువుతుతారని మీరు అనుకుంటారు నో మనశ్శక్తి బలం అవుతారు కాబట్టి ఈ లోకంలో ఎంత బలశాలులైనా కూడా మనోబలం చేతనే బలశాలుగా వాళ్ళు తయారవుతారు నా కండలు బాగా తయారవ్వాలి అని వాడు మనస్సులో దృఢమైన నిశ్చయం చేసుకుని వర్క్ చేస్తే అప్పుడు కండలు తయారవుతాయి అంతేగాని మనస్సులో దృఢత్వం లేకపోతే డబ్బులేదు కాబట్టి తర్వాత ధ్యానాహారాస్చే సో కొంతమందికి ధ్యానమే ఆహారము ఎందుకంటే అన్నస్ సర్వాత్మకత్వం అన్నము అంటే కేవలము మన కంచలో ఎడ్డించిందే అన్నమని మీరు అనుకో ఈ మొత్తం సృష్టి మొత్తం అంతా కూడా అన్నము చేతనే వ్యాప్తమై ఉన్నది అన్నస్ సర్వాత్మకత్వం పృథివీ చేతనే వ్యాప్తమై ఉండదు నడుస్తున్నారు కాళ్ళ కింద అన్నమే ఉన్నది అన్నమంటే పృథివీ తర్వాత అసలు అత్యంత సూక్ష్మ రూపంగా మనస్సు రూపంగా కూడా అన్నమే ఉన్నది కాబట్టి ఆ అన్నము యొక్క పరిణామమే మనస్సు ఆ అన్నం నుంచే మనస్సులోకి బలం వచ్చింది మనస్సు యొక్క బలమే శరీరము యొక్క బలము కాబట్టి సూక్ష్మ బలమే స్థూల బలంగా నిర్మాణం అవుతుంది కనుక అన్నం నుంచే మనస్సు నిర్మాణం అవుతుంది అని అలా వ్యవస్థ చేసుకొస్తున్నారు తర్వాత అట అన్న మానసం వీర్యం షోడ సోయం కాబట్టి ఇక్కడ కంక్లూజన్ ఏమిటంటే మానసం వీర్యం అన్నకృతం మనోబలం వీర్యం అంటే బలం మనోబలము అన్నము చేతనే చేయబడినది బట్ ఆ బలము షోడశ కళ అంశములు దాని ఎందుకలవు అటువంటి పదహారు అంశములు కలిగిన మనోబలము కల ఏ వ్యక్తికి ఉన్నదో ఆ పురుషుడికి సోయం పురుష ఆ పురుషుని ఏమని నిర్దేశిస్తారండి షోడశ కల పురుష అని నిర్దేశిస్తారు ఈ సత్యాన్ని నీకు నేను విస్తారంగా బోధించా దీన్ని నీవు ప్రత్యక్షంగా తెలుసుకోవాలని అనుకుంటున్నావా అని అడిగారు ఆప్షన్ ఇచ్చారు ఇఫ్ యూ వాంట్ టు పర్సనల్లీ ఎక్స్పీరియన్స్ దిస్ డైరెక్ట్లీ ఎక్స్పీరియన్స్ దిస్ ఇఫ్ సో అని అంటున్నారు మనం ఆయన సాటిస్ఫైడ్ అంటే ఓకే ఇఫ్ యూ వాంట్ టు డైరెక్ట్లీ ఎక్స్పీరియన్స్ దెన్ వాట్ పంచదశ సంఖ్యాకాని అశనం మా కార్షీహ పదిహేను సంఖ్య పెట్టుకో లెక్క పెట్టుకో అలా గేపోయేదా పదిహేను రోజుల సంఖ్య వచ్చే వరకు మాషీ అంటే అశనం మా కార్షీ అశనం అంటే భోజనం అశభక్షణ భోజనము చెయ్యకు అన్నాం తినద్దు కానీ పాపం వాడు కష్టపడ్డ ఆయనకు మాత్రం ఇష్టం కాదు కదా వాడు కృష్ణార్పణం అయిపోకూడదు కదా పదిహేను రోజులు అయ్యి లోపల వాడు జీవించి ఉండాలి కొడుకు కామమిా అపస్తిబ కామం అంటే విచ్ఛా నీకు ఎన్నిసార్లు తాగాలనిపిస్తే అన్నిసార్లు అపస్తిబ నీళ్లను మాత్రం తాగు ఎందువల్లంటే ఎస్మాత్ నో తే ప్రాణ విచ్ఛేస్ విచ్ఛేదమాపత్స్ ते, यस्त अहहात पे नीत नीक प्राण न विच्छेद विच्छेद आपत्ते आदि विच्छेदा पे अभी व्यक्तमई प्राणमचिटी अद यस्मापोमय प्राण इतवचा ఎందుకంటే తస్మాత్ అపోమయ ప్రాణము అంటే అపోమయ అపోమయ అంటే ఆప అంటే అబ్ అప్ అప్ అబ్బావుతుంది సో అబ్బు వికారా మయత్త అనే ప్రత్యయం వికారంగా వస్తుంది వికారమనే అర్థంగా వస్తుంది సో అపోమయ అంటే అబ్ వికారబ్బు యొక్క వికారమే అంటే ప్రొడక్ట్ మీరు కాలిన నీళ్ల నుంచే ప్రాణశక్తి నిర్మాణం అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని ఇంతకు ముందే చెప్పి ఉన్నాము కనుక నాయన మీ నిండా నీళ్లు తాగుతూ ఉండు నహి కార్యం స్వకారణోపష్టంభమంతరేణ అవి భశ్యమానం స్థాటి ముత్సహతే ఇప్పుడు కార్యముంది కార్యము కారణం కార్యమేమిటి కొండ కారణం మట్టి ఇప్పుడు మట్టిని మీరు నిలబెట్టకుండగా మట్టి కరిగిపోయిట్లా చూశారని కొండ కొండ ఏమవుతుందే పోతుందా తడి కొండం తీసుకెళ్లి పచ్చి కొండం తీసుకెళ్లి వర్షం పడతారనుకోండి ఏమవుతుంది కొండ లేకుండా పోతుంది ఇందువల్ల మట్టి అది పిఘతాహ విడిపోతుంది గట్స్ డిసింటిగ్రేట్ మట్టి డిసింటిగ్రేట్ అయితే కొండ ఎందుకు ఉండకూడదండి కొండదారికి కొండ ఉండొచ్చు కదా అయ్యో కారణోపస్టంభం అంతరేనా కారణమును బలపరచకుండా కార్యము స్థాటింగ్ కార్యము నిలిచి ఉండే శక్తి కూడా దానికి ఉండదు కాబట్టి ఇప్పుడు ప్రాణము నిలిచి ఉండాలి అంటే అప్పులని తాగుతూ ఉండాలి అప్పులు తాగడం మానేస్తే మాత్రం ఖాయంగా చెప్తారు అందుకే మన వాళ్ళే రోడ్లో నీళ్లు పోస్తారు మంత్రం మీద నోడికి రోడ్లో నీళ్లు పోస్తారు అన్నం గుడ్డ కలిపి పెట్టడం రోడ్లో నీళ్లు పోస్తారో శిబా తీసుకుని నీళ్లు పోస్తారు లిక్విడ్ ఫుడ్ వీళ్ళు డిహైడ్రేషన్ అనారోగ్యంతో వెళ్ళాడు అనుకోండి హాస్పిటల్ కి ఇలానే మొట్టమొదటి సెరైన ఎక్కిస్తారు నీళ్లు ఒకసారి మా నాన్నగారు నేను హాస్పిటల్కి వెళ్ళా ఎలాగానే సెలవు చూశారు లేదా అపోలో అపోవో వస్త్రాల ఎందుకంటే ఉపనిషత్తులనే అలా బర తిరుగుతూ ఉంటాయి అపోలో వస్త్రాళహ సో నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళా అయితే ఇలాగే ఒక పెద్ద విద్వాంసుల హాస్పిటల్లో ఉంటే చూడడానికి వెళ్ళా ఆయన అన్నారు సో మనస్సు ఇక్కడ ఈ హాస్పిటల్లో పడుకున్నాను మనస్సు చాలా చరిచలంగా ఉంది అని అన్నారు అంటే నేనున్నాను ప్రాణబంధనం హి సోమే మనహ రాబోతాం ఇక్కడ రాబోతాం శూమ్యాని కూడా ఉంటుంది అక్కడ ఉపనిషత్తులో ఉంటుంది వాక్యం కదా హే ప్రాణబంధనం హి మనహ మనస్సుని కట్టేసి ఇది అక్కడ ఒక ప్రతిపాదన ఉంది కాబట్టి మీరు కనుక ప్రాణాన్ని పట్టుకుంటే మనస్సును పట్టుకోబట్టి కొంచెం ఉశ్వాస నిశ్వాసాన్ని ప్రాణాయామం చేస్తూ ఉండండి మీ మనస్సు కుదిక పడుతుంది అని నేను చెప్పాను ఆ అవును చెప్తాను మరి ప్రాణగంధం నుంచి మనహా ఉంది కదా అది చూసే చెప్పా అది గుర్తుకొచ్చి చెప్పుకుంటావు అన్నారేనా అవునండి అది గుర్తుకొచ్చి చెప్తాను సో ఈ విధంగా ఈ మన నిజ జీవితం నిత్య జీవితంలో సైన్స్ లో పాత్ర ఉన్నది ఇక్కడ నుంచి వచ్చే సందేశం ఎప్పుడూ ఉపయోగపడుతుంది కాబట్టి అపోమయ ప్రాణం సో అప్పులు తీసుకుంటున్నంతసేపు అది కారణం గనక అప్పుల నుంచి నిర్మాణమయ్యే ప్రాణశక్తి కార్యం గనక కారణము లేకుండా పోతే కార్యము నెలబాడదు కాబట్టి నీళ్లు మాత్రం తాగడం మానేయవద్దు కారణమే లేకుండా పోయిందనుకోండి కారణ ఒక స్తంభం అంతరేనా తన కారణము యొక్క బలపరుచత లేకపోతే విధ్వశ్యమానం అయిపోతుంది అవిధ్వశ్యమానం స్థాపం అంటే భ్రశ్యమైపు విడిపోకుండా మించి ఉండుటకు నా ఉత్సాహతే సమర్థము కాదు కాబట్టి కారణాన్ని బలం చేస్తే పూర్వం వాళ్ళు మట్టి గోడలు ఉండేవి మట్టితోటి చేసిన గోడలు మట్టి ముద్దలతోటి ఇల్లు కట్టుకునేవారు గోడ కాబట్టి వాళ్ళు ఏం చేసేవారు అంటే వర్షాకాలానికి ముందు మట్టితోటి అలికి వరద కొంత ఫ్రెష్ మట్టి తీసుకొచ్చి బాగా దాన్ని పుష్టి చేసేవారు మళ్లీ వర్షాకాలం అయిపోయిన వెంటనే మళ్ళీ మట్టి ముద్దలని వేసి పుష్టి చేసినారు ఎందుక మట్టితో ఎలకడ ఉంది కదా అంటే అయ్యో కారణం గోడ అంటే గోడ కారణం మట్టి ఈ మట్టిని కనుక నిలబెట్టకపోతే ఘోర ఉండదు అక్కడ కాబట్టి సో ప్రాణమునకు అప్పులు అటువంటివి తర్వాత సహపంచ వస్తుంది అతను ఈ తండ్రి గారు గురువు గారు రోజులు భోజనం చేయలేదు అక్కడ మానస అథ హ పదిహేనవ రోజు తండ్రి గారి దగ్గరికి వచ్చారు వచ్చి ఆయన వచ్చి చెప్పమన్నారు చెప్పేదానా అన్న చెప్పుంటే ఏం చెప్పమంటారు నాన్నగారు ఏం చెప్పుంటారని అడిగారు నీరసంగా భోహ ఇది రుచ సోమ్యుం సామాని ఉంటే అన్నారు ఏముంది ఏదైనా నాలుగు రుక్కులు చెప్పు ఋగ్వేద మంత్రాలు వాడు అన్ని వేదాలు నేను వచ్చినవాడు కదండి పన్నెండు సంవత్సరాలు వేదాధ్యయనం చేసాడుగా గురుకులలో నా అంతటి మనం వేదం పనస చెప్పాలంటే మేమే చెప్పాలి ఓ వేద పండితులు కాయన ఉన్నారు ఆయన వేదం పరీక్ష ఇచ్చారు పరీక్ష ఉంటే వాళ్ళు వీళ్ళు చెప్తారన్నమాట మొట్టమొదటి పనుల్లో పనస అడిగారు అడిగితే నగలుగొచ్చాడు నగలుగచ్చి తప్పు చెప్పాడు తప్పు చెప్తే ఆ పరీక్ష అధికారులు ఇద్దరు ముగ్గురు అన్నారు రైతురాదు పరీక్ష మొదటి ఎనభై రెండు పన్నాలు పరీక్ష ఎనభై రెండు వాళ్ళు అడిగితే వాడు చెప్పాలి నువ్వు మొదటి పొందంలోనే తక్కువ చెప్పావు ఎక్కడ ఎక్కడికి తెలియలేం ఆయన పాపం బాధ పడ్డా వాడిని సేల్ అనే దుఃఖం తప్పు మొదటి పన్నుల్లో మొదటి ప్రశ్న తక్కువ అంటే వీళ్ళు ఏం చేశాడంటే బుధం మీద కండుగా తీసాడు తీసి దాన్ని చుట్టగా చూసి అక్కడ పెట్టాడు దాని మీద ఒక తిడికిలు వేసి ఈ పైన తప్పితే ఈ యజ్ఞాపేదం తెంచేసి ఎక్కడి నుంచి అక్కడ పోతానని చెప్పాడు అంటే అంత ప్రతిజ్ఞ అవుతుందో గొప్పగా తప్పసిన ఎవరికైనా రావచ్చు తప్పు నువ్వు గట్టిగా వల్లించావు నాకు తెలుసు అయినా ఆ ప్రతిజ్ఞ లేదు అని మళ్లీ ప్రశ్న ఇంకా మళ్ళీ తప్పి తప్పలేదు అనిచేత ఆ మనోబలం ఉండాలి సో వేదం అలాంటి వాడు వీడు మనస వల్లించడంలో నాకంటే మనగాడు ఎవరు లేడు అనే అహంకారంలో మనం చూసాం ఆ కాబట్టి రుక్కులేమన్నా చెప్పు ఏదైనా ఋగ్వేద మంత్రం అందుక వీరు వేద మహా వస్తే పోనీ ఎదురువేద్రం చెప్పు సామవేద మంత్రం చెప్పు మూడే వేదాలు అసర్వణ వేదంలో కూడా ఈ మూడే ఉండాలి అని అన్నారు ఇప్పుడు అశ్వేత కేటం ఇలా అంటాడు నాన్నగారు నాకు ఏది గుర్తు రాయటం లేదు ప్రతిభ ప్రతిభాంతి హసించాలి మనస్సులో నీరసంగా ఉన్నప్పుడు నేను నీరసంగా ఉన్నాను ఒకటనొచ్చి స్వామికి సో ఆ కాన్షియస్నెస్ కిను ఆ మనస్సుకి తేడా ఇవ్వటం వెళ్ళాడు కదా నేను అబ్బా ఇప్పుడేం కాదు నువ్వు వెళ్ళి ఏదైనా ఆహారం పట్టుకు చూడాల ఇంట్లో ఉండదు గత కొలకు సం చూడాలి ఫుడ్ సంగతీ గంటలకు వచ్చి అలాంటి మాత్రం హసారి తోపడ్డా కాబట్టి ప్రతిభాంతి నాకేమి తోచట్లేదు అని ఆయన అన్నాడు భాష్యం సహం శ్రోత్వం ప్రత్యక్ష అన్నమయం మనహ అన్నమయం మనహ మనస్ అంటే అన్నది కారణమే అని ఇప్పటికి పది సార్లు విన్నాడు డైరెక్ట్ గా అనుభవం తెచ్చుకోవాలని నిర్ణయం ఆప్షన్ ఉన్నప్పుడు సరే ఏం చేశాడు పంచదశాహాని నాశ అశనం నృతవాన్ ఆశ అన్నది లిప్తది డిఫికల్ట్ ప్రయోగం పన్నెండు పదిహేను రోజులు భోజనం చేయలేదు అథడసేహని అది అథ అంటే అర్థం అది మంత్రంలో అథ ఉంది అథ అంటే అంటే పదహారో రోజులేని అర్థం హైనం పితరం ఉపససాద ఉపగటవాన్ పదహార రోజు పొద్దున్నే నాన్నగారి దగ్గరికి వచ్చారు ఇంకా భోజనం చేసే ముందు చిన్న ప్రసంగం చేసించి భోజనాన్ని పదహారు రోజులు భోజనం చేయొచ్చు వీడు పదిహేను రోజులు భోజనడు పదహారు రోజులు వీడు భోన్ చేయొచ్చు ఏకాదశి మొన్నడు ద్వాదశి పొద్దున్న వాతావరణం కొంచెం దేవసాగా ఉంటుంది ఏటు ఇంకా కాఫీ బ్రెడ్ ఏదైనా పట్టుకొస్తే ఇంకేట ఆనిస్తాం అని అనిపిస్తుంది రోజు ఎలా అనిపించకపోయినా ఆ వేళ అనిపిస్తుంది సో ఉన్నాడు తండ్రి గారి దగ్గరకు వచ్చి నేను భోజనం చేయడానికి ముందు ఏమైనా ప్రసంగం ఉందా అన్నట్లుగా ఏమైనా చెప్పిది ఉందా వెళ్ళి భోజనం చేయొచ్చా ఉపగటవా ఉపగమ్యోవా నాన్నగారు నేను వెళ్ళి భయం చేయమంటారా అదేవిధంగా చెప్పిది ఏమన్నా ఉందా ఆహా ఉపలం అంటే ది అదర్ పర్సన్ అది తండ్రి గారు ఆయన ఉన్నాడు ఆయన ఋత సౌమ్య జగూంషిమాని హే సౌమ్య రుక్కులు గారు ఋగ్వేదమంత్రం గారు ఓ పనస చెప్పు ఓ పనస ఇది సామ ఓ సామగానం అంటూ చెప్పు ఏమ పిత్ర ఆహా చిత్ర అంటే తండ్రి చేత మీరు పితృహితం చదివారు కదండి దాంట్లో ఆ పదం ఉంటుంది చిత్ర తండ్రి చేత ఏం ఉక్త ఈ విధముగా పలుకబడిన వాడై అశ్వేతకేతు ఆహా పలికను అంటే మామన్ అర్థం మాది మామర్థం రుదాదీ ప్రతిభాంతి నాకు రుక్తులు మొదలైనవి ప్రతిభాంతి భాషించటం లేదు मम मन न दृश्यो भगवान प्रतिभा अंत भगवनीय तोचक लेटक लेदे अर्थमेंटे मन नृश्य मन अभी फार्म मन चलानी श्लोक चपंड నానాక్షద్ర శోధన చెప్పండి అన్నాననుకోండి అంటే అలా చెప్పాలంటే ముందు ఫారం అయిపోతా ఉంటే చెప్తారా వీడు నానాక్ష అంటే వారు నానాక్షత్ర అక్కడే ఆగిపోతే ఇంకా ఆగిపోవడం పోసాలి కదా నీరసంగా ఉన్నప్పుడు తిండి ఎక్కడ లేనప్పుడు నానాక్షద్ర అన్నారనుకోండి అక్కడే ఆగిపోతుంది ఇంకెదరికి వెళ్ళదు సో అలా ఉంది నాకేమీ మంత్రాలు గుర్తు రావటం లేదు ఈ మెకానిజం ఏమిటో భగవంతుడికి తెలియాలి కొంచెం ఓపికగా ఉన్నప్పుడు అన్ని గుర్తుకొస్తాయి ఓపిక లేకపోతే ఏది గుర్తుకు రాట్ ఈజ్ దిస్ మెకానిజం ఓన్లీ గాడ్ నోస్ అని మంత్ర సంహోవాచా మహతోభ్యాసి ఏకోంగారద్యోతమాత్ర పరిశుష్ట సత్న బహు దహేత్ ఏం సోమ్య అంతవరకు దృష్టాంతం ఏకంటే తమ్ హోవాచ అంటే ఆయనతో అంటున్నాను సోమ్య హే సోమ్య యథా ఎలాగంటే అంటే దృష్టాంతం మహత అభ్యాహిత్య ఒక పెద్ద ఫైర్ పెట్టాడు పెద్ద మంట ఏక అంగార మంటంతా దారికి సీయలు వేయడం మానేశారు దాంతో తలారిపోయింది ఆఖరికి పెన్షన్ మిగిలింది ఎంత మిగిలింది ఏట అంగారహ ఒక్క బొగ్గు మిగిలింది అంగారం అంటే బొగ్గు నిప్పున్న బొగ్గు ఒక్కటి మిగిలింది అది కూడా ఎంత ఉంది వైంత లేదు కద్యోట మాత్ర ఉంది అంత నిప్పు మిగిలింది పరిశిష్ట అంత నిప్పు మిగిలింది పరిశిష్ట ఇప్పుడు ఈ నిప్పులో మీద మీరు బోళ్ళని కట్టెలు పారేశారనుకోండి ఆ కట్టెల్ని అది తగలబెట్టగలదా నా బహుదహే దాంతో అనేకమంతమైన ఫ్యూజల్ని దాని దర్శనాలు పోస్తే ఆ రొంత ఆరిపోతుంది ఏంటండి చిన్న దాని దర్శనాలు పోసారనుకోండి అది వంట ఆడిపోతుంది గట్టిగా ఉంచారనుకోండి ఆగిపోతుంది రెండు చెక్క పేరు వేసారనుకోండి ఆడిపోతుంది అది దేన్ని తగలబెట్టలేదు ఓకే ఏమం సౌమ్య అదే విధంగా హే సోమ్య నీకు ఒరిజినల్ గా పదహారు కళలు ఉన్నారు దాంట్లో ఈ పదిహేనులోనూ భోనలు లేవు సీఎం లేదు కదా దాంతో ఏకాకళ అతిశిష్ట ఒక్క కళ పదిహేను డ్రై అయిపోయిపోతాయి ఈ సమయమునండి తా ఏ తర్వానుభవసి ఆ ఒక్క కళ్ళతోటి అంటే చిన్న పిశనంత నిపుంటే దాని మీద చెప్పబడిస్తే మంట ఎలా రాదు ఆ ఒక్క కళ్ళతోటి తయ వేదాన్న అనుభవసి వేదములో అనుభవానికి రావటం లేదు అని చెప్పాలంటే అనుభవానికి రావాలి కదండి ఏవి రానివాడు ఏం చెప్తాడండి తలా తోకా ఉండదు తలా తోకా లేకుండా అదే చెప్పడం ఏదీ రానిగడు తలా తోకా లేకుండా ఇదే చెప్తూ ఉంటాడు ఏం చెప్తాడు ఏదైనా కొంత వచ్చి ఉండాలి కొంత అనుభవం ఆ విజ్ఞానం కలిగి ఉండాలి సరే నీకు ఒక్క పుస్తవంతా ఉండి మనస్సుకుడు మనశ్శతలో పరిహార కలదంటే మనశ్శక్తి ఒక్క ఒక్క కళ మీకు ఉండదు కాబట్టి ఆ వేదన నీకు అనుభవానికి రావట్లేదు వాళ్ళని విచారించద్దు అశానా వెళ్ళి భోజనం చేయడం చెప్పారు అశామక్క వెళ్ళి పోయి భోజనం అమ్మ నేను అన్నం పెట్టమని పెట్రెస్ ఉన్నాడు తినేసే కళ్ళన్నాము ఏదో ఒకటి తీరా అటమే విజ్ఞాస్య ఆ తర్వాత పాఠం చెప్తాను నేను నీకు అన్నీ చక్కగా తెలుస్తాయి నా దగ్గర నుంచి నేర్చుకుంటూ గానీ పాఠము కాబట్టి ముందుకు భోజనం చేస్తురా భాష ముక్తమంతం అదే నాకేమీ గుర్తురాట్లేదో అన్నాడు మీరు అటువంటి ఆ విద్యార్థిని కొడుకుని ఉద్దేశించి పితా ఆహా తండ్రి అంటున్నారు మళ్ళీ రుజుకేషన్ అవుతుంది మంత్ర వ్యాఖ్యానం కదా ఓకే నీకు ఆ రిక్కులు మొదలైన రుక్కులు దృష్టి సామ మంత్రాలు ప్రతిభ రావట్లేదు కదా భాషించట్లేదు తోచటం కదా దానికి కారణం ఉంది అది చెప్తాను నేను అని తమ్హోగాచ దానికి కారణం చెప్తున్నారు ఒక దృష్టాంతం యథా హే సోమ్యా మహత మహత్పరిమాణ అధ్యాసి ఉపచనై అగ్నేంగారంటే లోకే దృష్టాంతం లోక దృష్టాంతం ఇలా ఉంది హే సోమ్య మహత అగ్నే తద్దగ్ని మహత్పరిమాణస్ సెడ్ బాన్ ఫైర్లాండ్ అగ్ని అభ్యాహిత్య